నిర్ణయాలు ఉండిపోయినాయి ఇదిగో ఈ అభిమానం ఉండిపోయింది ఇదిగో ఈ రకమైన నిర్ణయాలు ఉండిపోయినాయి వీటికి అని గమనించి వాటిని ప్రాపర్ ఛానలింగ్ చేస్తాడు అన్నమాట ప్రాపర్ ఛానలింగ్ అంటే ఏంటి ఎటువైపు తిప్పి వీటిని వాడితే ఏ రకంగా దీన్ని స్వరూప తన స్వరూప జ్ఞాన నిష్టతో కలిపి చెప్తాడు అనమాట అలాగే చెప్తే ఏమవుతుంది చాలా ప్రభావం వస్తుంది ఎందుకని నీ ఇడ్ దాంట్లో ను తోసిపడేసిన చెత్త అంతా ఉంటుంది అన్నమాట జన్మ జన్మాల నుంచి స్టాక్ చేసినటువంటి మాలిన్యం అంతా ఆ ఇడ్లో ఉంటుంది ఈ ఇడ్డు వెళ్ళి గురువులో ప్రతిబింబిస్తుంది ప్రతిబింబించగానే ఆయన ఆ దృష్ట్యాతో చూస్తాడు అనమాట ఓ ఇక్కడ చాలా చెత్తలు తా బాబు డస్ట్బిన్ లో బోల్డ్ ఈ డస్ట్ అంతా క్లీన్ చేసి ఈ మల ఆవరణ దోషాదులను పోగొట్ట అనుకుని ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన తన స్వరూప జ్ఞాన చైతన్యంతో నీలో ఆ వికాసం వచ్చేటట్లుగా మాట్లాడతాడు నీలో ఆ వివేకం కలిగేటట్లుగా మాట్లాడతాడు నీలో ఆ గుణత్రయ సంయోజనం నుంచి నువ్వు విడిపడేటట్లుగా మాట్లాడతాడు నీలో ఆ అతీత దృష్టి స్థిరపడేటట్టుగా మాట్లాడతాడు నీలో ఆ పరం దృష్టి నిర్ణయం అయ్యేటట్టుగా ఇది ఆయన యొక్క ఆ ప్రభావం అందుకని గురువు అవసరం గురువు అవసరం అంటే గురువు ఇందుకు అవసరం ఏమిటయ్యా అంటే ఆయన ఇలా ఇలా ఆయనకి ఉపయోగపడతాడు ఒక అర్థం వల్లే ఉపయోగపడతాడట జాగ్రత్తగా నీ బుద్ధిని శుద్ధ బుద్ధిగా నీ చైతన్యాన్ని శుద్ధ చైతన్యంగా పరిణమింపచేయడానికి ఉపయుక్తం అయ్యేవాడే గురువు ఆయనేమనుకుంటే నీకు చెప్పడం కాదు ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి గురువులు రెండు రెండు వాళ్ళు ఏం తెలుసుకుంటే చదువుతూ ఉంటే అదే చెప్తుంది వీళ్ళందరూ ఒక కేటగిరీ ఇంకో కేటగిరీ ఉన్నారు వీళ్ళేంటి వీళ్ళు ఎప్పుడూ ఊరకుంటారు వీళ్ళకి వేరే పని పాట ఉంటాం ఎందుకని ఏకాకీ నిస్పృహ శాంతచేంత శోకా వివర్జిత అడిగే గొడవ లేదు ఊరకుండడమే వాడి పని ఊరకుండా వాడు ఉత్తమ యోగిరా అలా ఉంటాడు అంతే ఉంటే ఏమిటలా దీనివల్ల ప్రయోజనం ఎవడెళ్ళితే వాడిని బట్టి పాఠం చెప్తాడు అంతే స్వరూపజ్ఞాన పాఠం మారదు కదా ఆత్మజ్ఞాననిష్ట మారదు బ్రహ్మనిష్ట మారదు అది ఎవరికి చెప్పినా ఒకటే ఎలా చెప్పినా ఒకటే ఎలా చెప్పాడన్నది పాయింట్ కాదు ఎనిమిదేళ్ల వాడికి ఆత్మజ్ఞానమే ఎనభై ఏళ్ల వాడికి ఆత్మజ్ఞానం వాడు ఎనిమిదేళ్ల వాడు వచ్చాడు కదా అని వేరే మాటలు చెప్పడు ఎనభై ఏళ్ళ వాడు వచ్చాడు కదా అని అంతకంటే వేరే మాటలు చెప్పండి ఎందుకని వాడు ఊరకున్నాడు వాడిలో ఏమి ప్రతిబింబించినా సరే ఏ రకమైనటువంటి సాధన సంస్కారం ఉన్నవాడు వచ్చినా సరే ఏ రకమైనటువంటి అజ్ఞానయుతమైన తామసిక జీవనంతో కలిగినటువంటి జీవనం కలిగిన వాడు వచ్చినా సరే వాడికి కూడా ఏం చెప్తాడు వాడికి కూడా స్వరూపజ్ఞాన పాఠమే చెప్తాడు ఏమైనా ప్రయోజనం ఉందా అని ఇతరులు వినేవాళ్ళు అనుకోవచ్చు అని గురువు చెప్పేటటువంటి పాఠం నీ మనసుకి కాదు నీ బుద్ధికి కాదు ఇవి రెండు అతని ముందు నిష్ప్రయోజనములు ఎందుకని అతడిని చైతన్యమైన ప్రభావితం అవుతాడు అతనికి తెలిసి ఎక్కడ ప్రభావితం అవ్వాలి ఎక్కడ ప్రభావితం అయితే నీ మనోబుద్ధులు ఓడించబడతాయో నీలో స్వరూప జ్ఞాన నిష్ట మేల్కొంటుందో అక్కడ ప్రభావితం అవుతాడు దాని వలన నీలో మేలుకొలుపు వస్తుంది అయితే ఇది మౌనం ద్వారా చేయవచ్చు శబ్దం ద్వారా కూడా చేయవచ్చు చైతన్యాన్ని పనిముట్టుగా స్వాధీనపరచుకుని వినియోగించుకోవడం ద్వారా చేయవచ్చు చైతన్యం ద్వారా నీ చైతన్యంలో ప్రవేశించి కూడా చేయవచ్చు చైతన్యం ద్వారా నీ చైతన్యంలో ప్రవేశించాలంటే మౌనాన్ని వాడతారు అందుకని అవతారం మెహర్ నేను బోధించుటకు రాదు ఇది మేలుకొలుపుటకే వచ్చి అవతారాలు అంతే వాస్తవాన్ని శ్రీరామచంద్రమూర్తిని గురువుగా భావించినటువంటి వాళ్ళు రామాయణంలో చూస్తే ఎవరు కనపడదు మొదటిద చివరిదాకా చూస్తే ఎక్కడా శ్రీరామచంద్రమూర్తిని గురువుగా భావించినటువంటి వాళ్ళు ఎక్కడా కనపడదు ఒక సీతగారికే తెలుసు ఏమయ్యా రామతత్వం ఎవరికి బాగా తెలుసు అవగాహన ఎవరికైందయ్యా అంటే జానకి ఒకదానికే అయిందట ఆవిడ రమ కాబట్టి రమ కాబట్టి రామని అర్థం చేసుకోగలిగింది రామే కాకపోతే రామ్ ఎట్లా అర్థమవుతుంది తనలో తాను రమించుడు ఎట్లాగో తెలియని వాడికి ఆత్మ రాముడు ఎట్లవు నోయి అనే మాట చెప్తారనమాట అలాగే ఇంకెవరయ్యా బాబు అంటే ఆయన కొద్దిగా దాసుడు ఒక ఆయన ఉన్నాడు మిగిలిన వాళ్ళందరూ బయటే కాని ఒక్కడున్నాడు దాసుడు ఆ దాసుడికి ఒక్కడికే కాస్త నాలుగు చెప్పాడు అది సీతారామాంజనేయ సంవాదం ఒరే బాబు కాస్త జాగ్రత్తగా ఎట్లా అలా ఉన్నాయనా ఇలా ఉన్నాయనా అని చెప్పాడు ఆ సీతారామాంజనేయ సంవాదం ఒక్కటే శ్రీరామచంద్రమూర్తి బోధించినట్లుగా కనబడుతుంది మిగిలిన వాటిలో ఏ ఆయన బోధాస్వరూపం కాదు శ్రీకృష్ణుడు మాత్రం బోధాస్వరూపం ఆయన పనే బోధించడం ఆయన పనే టీచింగ్ ప్రీచింగ్ రెండు రెండు పనులు చేసేదే ఆయన టీచింగ్ చేసేట్టు ప్రీచింగ్ చేసాడు సరే జాగ్రత్తగా అందుకని రాముడు ఆచరించినట్టు ఆచరించాలి కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలని చెప్పారు పెద్ద సరే ఏదైనా గాని జాగ్రత్తగా మీరు గమనించవలసిన అంశం ఏంటంటే గురువు చెప్పేటటువంటి మాటలు నీ చైతన్యం మీద ప్రభావితం అవుతాయి నీ చైతన్యం మీద ముద్రలు వేస్తాయి ఎలాగయ్యా అన్ని గాఢ నిద్రావస్థలో కూడా అవి నిన్ను మేల్కొల్పోయి అలా నువ్వు వాటిని